మూడో ఏట అంతకంటే ఏమిటి ఇది దీన్ని టెండర్ గార్టన్ అంటారు నాకు చాలా ఇష్టం నేను ఒక ప్రయోగం ఒకటి అమెరికాలో చాలాసార్లు చేశాను టెండర్ గార్టన్ రెలిజియన్ అని ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా టెండర్ గార్టన్ రెలిజియన్స్ అవి అంతకంటే వేరే ఏమీ కాదు ఓకే టెంపుల్కి వెళ్తే నాలుగుకి క్లబ్కి వెళ్ళిపోతు టెంపుల్కి వెళ్తారు ఏదో రా నామాన్ని జపిస్తాడు టెంపుల్ టెంపుల్కి వెళ్ళి కళావ రాసు డైమండు రాజు అనకుండగా ఏదో వెంకటేశ్వర స్వామి అని రామాని కృష్ణ అని ఏదో అంటాడు క్లబ్కి వెళ్తే ఈ మాటలు అన్నాల్సి టెంపుల్కి వెళ్తే ఏదో వెంకటేశాయన మహాన ఏదో అంటాడు టెండర్ టెంపుల్కి తీసుకొచ్చి ఆ భక్తి సామ్రాజ్యంలోకి తీసుకురావడం కోసం మహర్షులు అలాగే పెట్టారు తప్ప మన ఏం చేస్తున్నారు టెండర్ కార్డ్స్నే ఫైనల్ ఎగ్జామ్ అన్నట్టుగా వీళ్ళు తయారు చేసి పెట్టారు దట్ ఈజ్ ది ప్రాబ్లమ్ అదర్వైజ్ స్కీమ్ ఈజ్ గుడ్ మంచిది భాష్యం వ్యోమవత్ సర్వగత బ్రహ్మణ సర్వప్రాణి హృదయ సంబంధాత్ ఛిద్రూపతయా శారీరాత్ అవిశిష్టత్వాత్ సుఖదుఃఖాది సంభోగోపీ అవిశిష్ట ప్రసజ్యేత పూర్వపక్షం ఇప్పుడు బ్రహ్మ పరమాత్మ ఆకాశము వలె సర్వవ్యాపకుడే ఉన్నాడు కదా కాబట్టి సకల ప్రాణుల హృదయమునందు పరమాత్మ ఉన్నాడు కాబట్టి పరమాత్మకి సకల ప్రాణి హృదయములతో సంబంధం కలిగినది నెంబర్ వన్ సెకండ్ పరమాత్మ చిన్మయుడు చిద్రూపుడు దేవుడు చిద్రూపుడు జీవుడు కూడా చిద్రూపుడే శారీరాత్ అవిశిష్టత్వాత్ శారీ మీరు దేహమని మేము మీరు మిమ్మల్ని ఎవడం అనుకోమన్నాడు మీరు అనుకోకూడదు అనుకుంటే అది మీ పొరపాటు ఈ మధ్యన ఏమిటో ఒంట్లో మోకాళ్ళు ఎప్పులుగా ఉంటున్నాయండి రక్తపోటు అది ఉంది ఈ మధ్యనే ఒక చాలా ఇబ్బంది చాలా దుఃఖం కలుగుతుంది అహల్ వీళ్ళు దేహం అని అవడనుకోమన్నాడు అలా అనుకోకూడదు కాబట్టి నేను మోకాళ్ళు కాదు రక్తపోటు కాదు నేనేమీ కానీ కాదు మరైతే దేహం మాట దేహం మాట నాకు నేను ఇవేమీ కాదు కాదని దేహానికి ఏదో చేయాలి నువ్వేం చేయక్కర్లేదు దానికి అయ్యింది ఏదో అవుతూ ఉంటుంది I mean it. to ఐ మీన్ ఇట్ అంతే తప్ప దేహాన్నే పట్టుకునే అలా పట్టు కూర్చోకూడదు చిద్రూపులం మనం యహంక్ అయ్యేది ఏదో అవుతూ ఉంటుంది ఇలా తలపోటు వచ్చిందనుకోండి టైనాల్ ట్యాబ్లెట్ వేసుకుంటాం దీనికోసం దేహాభిమానం ఉండక్కల్లా తల్ టైల్నాలు ట్యాబ్లెట్ వేసుకోవడానికి దేహాభిమానం ఎందుకు దేహానికి తలపోటు వచ్చిందో ట్యాబ్లెట్ పరిస్థితి అది దాని ట్యాబ్నాది కూడా ఉంటుంది కాబట్టి నేను చద్రూపుడను అనే అది బాగా బలంగా పెట్టుకోవాలి మనస్సులో దేహము దేహం నేను దేహిని అని పెట్టుకోకూడదు దేహం ఉన్న తర్వాత ఏవో ఉంటుంటాయి ఓల్డ్ అంబాసిడర్ కార్కు ఉన్నట్టుగా ఏవో సమస్యలు ఉంటాయి ఈ కారు ఉండే చూసారా దానికి ఏదో హోటల్ అట్లా అట్లా ఆడుతూనే సంథింగ్ అది ఏదో ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది ప్రాబ్లం ఉంది కదా అని తిరగడం మానేస్తారా అనేరు తిరిగేస్తూ ఉంటారు ప్రాబ్లమ్కి అలాగే ప్రాబ్లమ్ని పూర్తిగా వదిలిపెట్టారు ప్రాబ్లం పూర్తిగా వదిలిపెట్టేశారు అనుకోండి అది ఆగిపోయి ఆగిపోతుంది ఇంకే కరగ ఆగిపోతే పనులు ఆగిపోతాయి క్లాసులు ఉండవు పాఠం ఉండదు ఏమీ ఉండదు కాబట్టి అది అది ఆగిపోయి పరిస్థితి రాకూడదు అది తిరిగేసేపు దానికి మందు మోకు పడేస్తూ ఉంటాయి స్టిచ్ ఉంది సేవ్స్ నాయి స్టిచ్ వచ్చి ఈ స్టిచ్చింగ్ టైమ్ సేమ్స్ నైన్ ఓ స్టిచ్ ఒకటి బాధ వస్తూ ఉంటే పోతూ ఉంటుంది అలా ఉండాలి తప్ప దాన్నే పట్టుకుని ఉండకూడదు అంచేత అంచేతనే వన్ షుడ్ నాట్ గివ్ అప్ షుడ్ నాట్ గివ్ అప్ ఇప్పుడు మనం చేసుకునే పనులు ఉంటాయనుకోండి యూ షుడ్ నాట్ గివ్ అప్ నాకు మోకాళ్ళ నొప్పులుగా ఉన్నాయి ఇంకా నేను నడవను అనుకో యూ షుడ్ నాట్ డూ దాట్ చాలా తప్పుది నేను పెద్ద ఆయన వెళ్ళాను చాలా మంచి విద్వాంసులు మంచి బిరుదులో ఉన్నాయి ఏవో అవార్డులో కూడా వచ్చిన విద్వాంసులు ఇలా కూర్చుని ఉన్నాయి కూర్చొని కదలకుండా అలా కూర్చొని ఏదో ప్రసంగం వచ్చినప్పుడు నేను చెప్పాను కొంచెం ఈ తోట నడవండి అలా కూర్చొని ఉండడం అవసరం పెద్ద పొట్ట వచ్చేస్తుంది కదా మామూలుగానే పొట్ట వస్తుంది ఇంకా కూర్చొని ఉంటే చెప్పేది ఏముంది అంటే మోకాళ్ళండి నిప్పులుగా ఉన్నాయని నడవలేనండి అలా అలా అనకండి డోంట్ సే దాట్ dont say nadavalenu ane maata naddu did you try you try try chesthe nadavachu kabatte give so, up cheyakoddu eppudu kuda never give up dont dont say never say die you should not give up hala dannu push chestu undade entha varaku push cheyalante meer try chesthe meeku telustundi you can really push it అలా పూర్తి చేసుకుంటూ పోవాలి తప్ప దేహాన్ని మొప్పకూడదు నేను ఇట్స్ నాట్ ది రియల్ టాపిక్ హియర్ ఇనేవే టాపిక్ ఆల్సో మీరు చిద్రూపులు శారీరులు శరీరమునందు ఉండేవారు శరీర శారీరులు కానీ అవడానికి చిద్రూపులు దేవుడేమిటి చిద్రూపులు కాబట్టి జీవుడికి దేవుడికి తేడా లేదు అంటున్నారు అవిశిష్టత్వ తేడా లేదు ఇప్పుడు ఏమైపోయింది ప్రాణి యొక్క హృదయ సంబంధము దేవుడికి జీవుడికి సమానమైనది తర్వాత చిద్రూపత్వము దేవుడికి జీవుడికి సమానమైనది రెండు ఇంకా కాబట్టి ఇన్ని ఇన్ని అంశములు సమానమైనవి అంటే స్వరూపమేమో రెండు చిత్తులే ఆయతనము దేవుడు ఇక్కడే ఉన్నాడు జీవుడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి దీన్ని బట్టి దేవుడికి కూడా సుఖదుఖ సంభోగము అనే అంశంలో తేడా ఉండదు సుఖదుఖాది సంభోగ అప్పు అవిశిష్ట సవిశిష్ట ప్రసజ అవిశిష్టము అనే ప్రసక్తి వస్తుంది కాబట్టి సుఖదుఖములను అనుభవించుట జీవుడికి ఎట్లో దేవుడికి కూడా అట్లే ఇప్పుడు గృహస్థున్నాడండి ఆయన పాపం ఏదో డబ్బుకి ఇబ్బంది వచ్చి ఏదో ఏదో కూరగాయ పచ్చడి వేసుకుని అన్నం తింటున్నాడు వేదవాడు పచ్చడి మెట్టుకుని తింటున్నాడు వాళ్ళ ఇంట్లో గెస్ట్గా ఓ పూట ఉండాల్సి వచ్చింది ఆ గెస్ట్ ఏం తింటాడు పంచబు బ్రహ్మాండాలు తింటాడా అదే పచ్చదనెత్తుకుని తినాలోచన ఎందుకంటే ఆ స్థానం అలాంటిది కాబట్టి జీవుడికి సుఖ సంభోగం ఉన్నప్పుడు దేవుడికి కూడా సుఖదు సంభోగము తప్పదు ఒక హేతువు చెప్పాడు ఏకత్వాచువు ఏకమంటావు కూడా జీవుడు దేవుడు వేరే కాదు ఏకమంటావు జీవుడుగా ఉన్న జీవుడికి సుఖదు భోగం ఉందా లేదా ఉంది మరి ఏకమైతే దేవుడు కూడా సుఖదు భోగం వచ్చేస్తుంది అది వివరిస్తున్నారు నకి పరస్మాత్మన అన్య కశ్చిదాత్మా సంసారీ విద్యతే పరమాత్మ కంటే భిన్నంగా ఇంకో సపరేట్ ఆత్మ సంసారి అనే పేరుతో లేదు సంసారీ ఆత్మని వేరే సపరేట్గా లేదు కచ్చిదాత్మ ఆ నహిని చిత్తడి గురి పెట్టుకోవాలి పరస్మాదాత్మన అన్య కశ్చిత్ సంసారీ ఆత్మ నహి విద్యతే కాబట్టి పరమాత్మ వేరు వీటి సంసారీ ఆత్మ వేరు అంటూ వేరు సపరేట్గా ఏమీ లేదు ఆ విషయాన్ని మనకి శృతి కూడా స్పష్టంగా చెప్పుకోవద్ది నాణ్యోతోస్తి విజ్ఞాత ఇత్యాదిశ్రుతిభ్యత అత అంటే పరమాత్మన అక్కడ పరమాత్మ ప్రకరణం అది పరమాత్మ కంటే భిన్నంగా తెలుసుకునే తత్వం ఒకటి వేరే ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ చూపు ఈ చూపు ఈ చూపు జీవుడి చూప దేవుడి చూప లేకపోతే రెండు ఉన్నాయా దాంట్లో అంటే నాస్తికుడు ఏమంటాడు దేవు జీవుడు చూపే దేవుడి చూపంటో ఏమీ లేదు ద్వైత ఏమంటాడు దాంట్లోనే దీవుడి చూపు ఉంది దేవుడు చూపు కూడా ఉంది అద్వైత ఏమంటాడు ఒకే చూపు ఉంది అది దేవుడి చూపు మాత్రమే ఎప్పుడు కూడా అద్వైతని నాస్తికులతో కన్ఫ్యూజ్ చేయకూడదుండో మీరు అలాంటి పొరపాటు కనుక చేశారంటే శాస్త్రం అంతా దెబ్బతింటుంది వాళ్ళకి తెలియదుగా ఎందుకంటే ఎక్స్ట్రీమ్స్ లుక్ ఐ లైక్ చేసుకుంటారు అదే ఇదే పూజారూమ్ దీన్ని మించిన పూజా రూమే ఉంది ఇంకా అంటే నాస్తి కూడా అనుకుంటారు ఎందుకంటే ఎక్స్ట్రీమ్స్ లుక్ ఐ లైక్ రెండులమ్మ ఇటువైపు వెళ్తే అది జీరో వెలాసిటీ వస్తుంది మళ్ళీ ఇటువైపు వెళ్ళినప్పుడు కూడా జీరో వెలాసిటీ వస్తుంది రెండో ఒకటే అనుకుంటాను రెండో ఒకటి కాదు మీరు తేడా స్పష్టంగా చెప్పారు కదా నాస్తికుడు ద్వైతి అద్వైతి కాబట్టి ఇంకో విజ్ఞాత లేనే ఉన్నది పరమాత్మ మరి ఇంకా ఈ సుఖదులు ఆ పరమాత్మకే ఇద్దరు ఉంటే వీడికి వస్తుందా వాడికి వస్తుందా లేకపోతే షేర్ చేసుకుంటారా లేకపోతే ఇద్దరికీ వస్తుందా అని ప్రశ్నలు ఉన్నది ఒక్కడంటే ఇంకా అలా కూడా ఈ సుఖ మొత్తం తొట్టంతా ఆ పరమాత్మకే తగులుతుంది తస్మాత్ పరస్యవ సంసార సంభోగ ప్రాప్తి కాబట్టి పరమాత్మకే ఈ సంసారం యొక్క భోగమంతా కూడా సుఖ దుఃఖ భోగమంతా కూడా పరమాత్మకే వస్తుంది తి చే నా ఇలాంటి పూర్వపక్షము నిలబడదు ఎందువల్ల వైశేష్యాత్ తేడా ఉంది మామూలుగా పురాణంలో ఎలా చెప్తారంటే నారదుడు శ్రీకృష్ణుణ్ణి ఇంతమందితో సంసారం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడో చూద్దామని వెళ్తాడు వెళ్తే ఇంట్లోకి వెళ్ళేప్పటికీ అక్కడ రుక్మిణితోటి కలిసి వైకుంఠపాళి ఆడుతున్నాడు ఈ మాట సత్యభామకి చెప్దామని సత్యభామ దగ్గరికి వెళ్ళేప్పటికీ ఆవిడతో కలిసి డ్యామ్ శోధన చేస్తున్నాడు అసలు ఈయన అసలు స్వరూపం ఏమిటా అంటే ఏది కాదు ఇది కాదు అది కాదు అని అలా చెప్తారు మన వాళ్ళు ఏమనుకుంటారు ఆ కథే సత్యం అనుకుంటారు కథే నిజం అనుకుంటారు కథలు నిజమనుకోవడము ఇది పెద్ద సమస్య హిందూ ధర్మానికి పట్టిన పెద్ద ఇష్యూ ఈ ఇష్యూ గురించి చాలా ఒక ఆవేదనతోటి గట్టిగా మాట్లాడిన వాళ్ళ పేర్లు కొన్ని మీకు చెప్పంటారా ఒకరు కావ్యకంఠ గణపతి ముని మాట్లాడారు రమణ మహర్షి మాట్లాడలేరు గణపతి ముని మాట్లాడారు వివేకానంద మాట్లాడారు రామకృష్ణ ముంశి మాట్లాడదా వివేకానంద మాట్లాడారు ఎందుకంటే వాళ్ళు సమాధిలో ఉండేవారు వీళ్ళని సమాజంలోకి పంపించారు అరే మీరు సమాజానికి వెళ్ళి చెప్పండి రాని వాళ్ళు మాట్లాడలేరు వీళ్ళు సమాజ జీవనంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళు మాట్లాడాల్సి వచ్చారు మాట్లాడారు సో కాబట్టి సమ్టైమ్స్ ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ ఎ రైట్ టు స్పీక్ ఆల్సో ఎందుకంటే లోన్ వాయిస్ అయిపోయింది నాకు ఈ మాట కాకినాడలో వాళ్ళు అన్నారు మీది లోన్ వాయిస్ అండి అన్నారు వాళ్ళు అన్నమాట మీకు నేను చెప్తున్నా నాకు అవసరం లేదు లోన్ వాయిస్ అందరూ ప్రవాహం పడి అలాగా నామరూపాలు ప్రవాహంలో పోతుంటే కాదురా బాబు ఈ కథలన్నీ కాదురా మీరు కథలు కాదు ముఖ్యం అని అలాగా దాన్ని మనం కన్సిస్టెంట్గా చెప్పుకుంటూ వస్తున్నాం లోన్ వాయిస్ అంటే భాష్యాల కంటే లోన్ వాయిస్ అని కాదు భాష్యాలు ఎవరూ చదవట్లేదు కదా దట్ ఈస్ ది ప్రాబ్లం నామరూపాలకి వచ్చిన పెద్ద ఇబ్బంది ఈ కథల కథలంటే నామరూపాలే కదా ఈ కథల్లో ఉండే సారాన్ని పట్టుకోవాలి ఇప్పుడు గోపికావస్త్రాపహరణం ఉందనుకోండి దాన్ని లిటరల్గా తీసుకోకూడదు చాలా తప్పు లిటరల్గా తీసుకుంటే తప్పు దాన్ని ఒకప్పుడు అనిపిస్తుంది కొంచెం భాగవతాన్ని కూడా సంస్కరిస్తే మంచిది లిటరల్గా తీసుకోకూడదు రామతీర్థ దాన్ని పాప ఆయన పరిశీలించారు మిగతా వాళ్ళు ఎవరు పరిశీలించలేదు సిగ్గుపడి ఉంటారు బహుశా రామతీర్థ పరిశీలించారు నాడు దేహాభిమానాన్ని తీసేసేవాడని దేహాభిమానాన్ని విడిచిపెట్టండి అని సందేశం తప్ప మరొకటి కాదు అని పాప ఆయన అలా కనుక పరమాత్మకే సంభోగ ప్రాప్తి సంసార సంభోగం అంటే దుఃఖానుభవము సుఖానుభవము రెండింటికి కలిపి సంభోగము అని చెప్పారు ఇది పరమాత్మకి ఇప్పుడు సుఖిత్వము దుఃఖిత్వము వచ్చి వచ్చేస్తున్నాయి అన్నట్లయితే నో తేడా ఉన్నది ఏమిటా తేడా న తావత్ సర్వప్రాణి హృదయ సంబంధాత్ శారీరవత్ బ్రహ్మణ సంభోగ ప్రసంగ వైశేష్యా ఆ వైశేష్యాత్ అన్న మాటనే మళ్ళీ వివరిస్తున్నారు చూడండి సకల ప్రాణుల హృదయంతో పరమాత్మకు సంబంధం ఉందన్న మాట వాస్తవం అదే హృదయంలో శారీర జీవుడు కూడా ఉన్నాడు అన్నమాట కూడా సత్యం అయినప్పటికీ జీవుడికి ఉన్నట్టుగా సుఖ భోగము జీ పరమాత్మకు ఉండదు ఎందుకు అంటే పరమాత్మకి జీవుడికి తేడా ఉన్నది వైశేష్య మీరు జాగ్రత్త అర్థం చేసుకుంటే ఇంతకుముందు ఏం చెప్పాం పరమాత్మకి జీవుడికి తేడా లేదని చెప్పాం ఇప్పుడేమని చెప్తున్నాం పరమాత్మకి జీవుడికి తేడా ఉందని చెప్తున్నాం ఇది ఎలాగంటే జీవుణ్ణి తీసుకెళ్ళి మీరు పరమాత్మలో కలిపేసి పక్షంలో తేడా లేదు పరమాత్మను తీసుకొచ్చి జీవుడిలో కలిపేద్దాం అనుకుంటే అంతా తేడాయే తెలుస్తుందండి నాణ్యోతోస్తి ద్రష్ట అన్నప్పుడు జీవుణ్ణి తీసుకెళ్ళి ఈశ్వరుల్లో కలిపేసేప్పుడు ఏ తేడా అద్వైతానికి అద్వైతం అంటే ఈశ్వరుడే మిగులుతాడు ఇంకేం మిగలదు జీవుడు మిగలడు మీరు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి జీవుల్లో కలిపేసి వీడికి ఉండేటువంటి ఈ సంసారం అంతా ఈశ్వరుడికి మేము పెడతాము అని మీరు అంటే మాత్రం ఒప్పుకోం తేడా ఉంది ఘటాకాశానికి మహాకాశానికి తేడా ఉందా లేదా మహాకాశం తరఫు నుంచి తేడా లేదు ఘటాకాశం తరఫు నుండి తేడా ఉంది ఇదే ద్వైతులకు అర్థం కానిది వాళ్ళ అర్థం వాళ్ళకి అర్థమైనా కాదు అర్థమైన అర్థం కానట్టుగా నటించాల్సి ఉంటుంది ఇదే ఇది ఉంది సార్ కిటుకంతా ఇక్కడే వాళ్ళు వాళ్ళు ఒప్పుకోరు ద్వైతంలో కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు చాలామందికి తెలియదు ఎందుకంటే వాడి బుద్ధి ద్వైతానికి బాగా కండిషన్ అయిపోయి ఉంటుంది వాడి వల్ల వదు ఆ బుద్ధికి ఈ జన్మలో ఏకత్వం అర్థమే ప్రసక్తే లేదు కానీ వాళ్ళలో కొంతమంది బుద్ధిమంతులు ఉంటారు సంతాన గోపాలాచార్య మొదలైనటువంటి విద్వాంసులు బుద్ధిమంతులు ఉంటారు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అదే ఈ అద్వైతంలో బాబు ఉంటుంది కానీ పైకి చెప్పాలి విశేషోహి భవతి శారీర పరమేశ్వరయోహో విశేషోహి భవతి పరమేశ్వర శారీరయోహనద్దు పరమేశ్వరుడు తరఫు నుంచి తేడా ఏం లేదు సముద్రాన్ని అడిగారు నీలో ఎన్ని తరంగాలు ఉన్నాయని అంటే సముద్రం చెప్పింది నాలుగు తరంగాలు ఉన్నాయా నాకేం తెలియదు ఆ సంగతి చెప్పింది నాకు తెలుసు తప్ప నాలుగు తరంగాలు ఉన్నాయనే సంగతి నాకు తెలియదు తరంగాన్ని అడిగాడు సముద్రం అవును నేను సముద్రంలోనే ఉన్నాను సముద్రాన్ని రోజు పొద్దున్న లేస్తూనే తలుచుకుని కొలుచుకుంటూ ఉంటానని చెప్పింది కదా అలాగే సముద్రోహి తరంగ క్వచన సముద్రోన తరంగ కాబట్టి శారీర పరమేశ్వరులకైతే తేడా ఉండనే ఉన్నది శారీరుడు వైపు నుండి ఇది శరీరమే నేను అనుకునేవాడికి పరమేశ్వరుల కంటే తేడా మన వస్తుంది కదా ఆ తేడా ఒకటి చెప్తున్నారు ఏక అంటే ఏక అంటే శారీర అనమాట మొదటివాడు కత్త భోక్త ధర్మాధర్మ సాధన సాధన సుఖ దుఃఖాది మాంశ ఆ మొదటివాడు అంటే శంకరులు ఒకప్పుడు ఆ యథాసంఖ్యాన్ని పాటిస్తారు ఒకప్పుడు పాటించరు పాటించకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవాలి అన్ని చోట్ల పాటిస్తారనే రూమ్ ఏమీ లేదు ఈ ఏక అంటే శరీర శరీరంలో ఉండి శరీరాన్ని పట్టుకుని ఉన్న జీవుడు శరీరాన్ని పట్టుకుని ఉండకూడదండి శరీరాన్ని పట్టుకుని ఉండకూడదు మన కర్తవ్యాన్ని మనం పట్టుకోవాలంటే గివప్ అనే మాట లేకుండా చెరైవేతి చెరైవేతి ముందుకు పొతూ ఉండాలి ముందుకు పొతూ ఉండడం అంటే దేంట్లోనూ ధర్మానుష్ఠానము శ్రవణమన నిరుధ్యాసనములు సాధన దేహానికి ఆరోగ్యంగా ఉండడం కోసం ఎక్సర్సైజులు ఇటువంటి వాటిల్లో మన సాధనలో ముందుకు అది నా అభిప్రాయం సాధనని సాధన అనే అంశంలో నెవర్ ఇంక ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యామండి ఇంకా గీతా క్లాసు మా వల్ల ఉదయం లేదు మొగాలు నడిచి వెళ్ళాలంటే ఈ షుడ్ నాట్ డూ దాట్ ఎలా ఇంకా మంచం మీద పడిపోతే తప్పదేమో ఎలాగైనా వీల్ చైర్లో కూర్చునైనా క్లాసుకు వచ్చేసేయాలి యూ షుడ్ నాట్ గివప్ ఆన్ ది పర్సూట్ ఆఫ్ ఆత్మజ్ఞానం దాన్ని గివప్ చేయకూడదు ఎనీవే సో ఏకహా శారీర వీడు ఎవరుకుంటాను కర్త భోక్తా నేను కర్తను నేను భోగతాను దాన్ని కూడా ఎగ్జామిన్ చేసుకోవాలి అందుకే నేను కర్తను నేను కర్తను అని అలా పెట్టుకోకూడదు మన పదమూడో అధ్యాయంలో ఇప్పుడు టాపిక్ అదే రాబోతుంది ఈ కర్తృత్వమే టాపిక్ కర్తృత్వం అంతా నిన్న నేను నీకు దృష్టాంతం చెప్పా నది ప్రవహిస్తూ ఉంటుంది కొండ రిఫ్లక్షన్ ఉంటుంది కొండ ప్రవహించదు కొండ కదలదు కదిలీది నదే కొండలా ఉంటుంది సాక్షిగా రిఫ్లక్షన్ కూడా కదలదండి కొండ అసలు కొండ కాదు నేను అంటూ రిఫ్లక్షన్ మాటే చెప్తున్నా రిఫ్లక్షన్ కదులుతుందా ఎక్కడుందో అక్కడే ఉంటుంది కదిలీది నదే కాబట్టి జీవుడు అనేవాడు ఆ పరమాత్మ యొక్క రిఫ్లక్షన్ ఈ నది వంటి ప్రకృతి కాబట్టి ప్రకృతి ఎందు చలనము ఉంటుంది తప్ప పురుషుల ఎందు ఏ చలనము ఉండదు కానీ అజ్ఞానం చేత అలాగే ఉంటుంది కర్త భోక్త కర్త భోక్త ఎప్పుడయ్యాడో కర్త అయిన వాడు ఏం చేస్తాడు ధర్మము అధర్మము మొదలైన సాధనములను కలిగి ఉంటాడు సాధనములు దేనికి సుఖ దుఃఖానికి ధర్మము సుఖానికి అధర్మము దుఃఖానికి కాబట్టి కర్త అయిన వాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు వాడు నేను కర్తను అనుకున్నవాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఆ కర్త యొక్క లక్షణం నేను కర్తను అనే నిశ్చయం గలవాడు ఏమీ చేయకుండా ఉండడం ఏదో ఒకటి చేస్తాడు చేయాల్సినవన్నీ అయిపోయానుకోండి కొత్తది ఏదో మొదలు పెడతాడు ఏదో ఒకటి చేస్తాడు సంథింగ్ అట్ కర్తకి అలాగే ఉంటుంది ఎందుకంటే ఆ కర్మ అదొక వ్యసనం అయిపోతుంది ఏకాటలా అయితే ఈ కర్తృత్వం కూడా ఒక కర్మ కూడా ఒక వ్యసనం కింద స్త చేస్తూ ఉన్నవాడు భోగాన్ని సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు ఎందుకని చేసినప్పుడల్లా ధర్మాన్నో చేస్తాడు దాని ఫలం సుఖమో దుఃఖమో వీడు జీవుడి శారీరుడు ఇక రెండో ఏక అంటే పరమేశ్వరుడు ఏకస్తపరీత అపహతపాత్మత్వాది గుణ ఈ రెండవ ఏక ఉన్నాడే పరమేశ్వరుడు తద్విపరీత అంటే అర్థ అర్థం అకర్త అభోక్త కర్త కాదు భోక్త కాదు అంచేతనే ధర్మాధర్మ సాధనవాన్నని సుఖదుఖాది భోగమాన్నని అనకూడదు భోగవాన్నని అనకూడదు మరి ఏమనాల్సి ఉంటుంది అపహత పాప్మా సత్య సంకల్ప అలాంటి విశేషణాలతోటి ఆ పరమేశ్వరుణ్ణి మనం వర్ణిస్తాం ఏతస్మాత్ అనయోర్విశేషాత్ ఏక్య భోగ నేతరస్య ఈ తేడా ఈ ఇద్దరికీ తేడా ఉండబట్టి అంటే శారీర కర్తాభోక్త పరమేశ్వర అకర్తా అభోక్త ఈ తేడా ఉండబట్టి శారీరుడు సుఖదుఖ సంబంధాన్ని కలిగి సంసారీ అయి ఉంటాడు పర పరమేశ్వరునకు సుఖదుఖ సంబంధము సంసారిత్వము ఉండవు తర్వాత ఓ శంక కలగచ్చు ఏమిటంటే కలిసి ఉంటే వారు మీరవుతారని ఓ సానుకుంది ఇక్కడ శారీరుడును ఈశ్వరుడు కలిసి పొంది కొద్ది రోజుల దాకా ఈశ్వరుడు అసంసారిగా మిగిలి ఉన్నా కలిసి అలా కొంత సంసారం ఈశ్వరుడు కూడా రాకుండా పోతుందా అని ఆ శంక కలగచ్చు ఏ దీక్ష వస్తుశక్తి మనాశ్రిత్యా కార్య సంబంధో అభ్యుపగమ్యేత ఏమంటారు సన్నిధానము జీవుడితోటి ఎప్పుడూ కలిసి ఉండుట దేవుడు అనే సన్నిధానము కారణంగా మేమేమంటామంటే కార్య సంబంధాన్ని స్వీకరిస్తాము కార్యము అంటే దేహము దేహంతో సంబంధం జీవుడికి ఉంది దా కాబట్టే దే జీవుడికే కర్తాభోక్త అయినాడు దేహాభిమానాన్ని బట్టే వచ్చాయి కదా కాబట్టి ఆ జీవుడితోటి కలిసి ఉంటున్నాడు దేవుడు కాబట్టి ఈ జీవుడికి ఉండే సుఖ దుఃఖ భోగము దేవుడికి కూడా కొంతకాలానికైనా వస్తుంది అని మేము అంటాం అంటే కాదండి మీరు అలా అనకూడదు మీరు వస్తుశక్తిని చూసుకోవాలి వస్తుశక్తిని చూసుకోవాలి ఈశ్వరుడు ఏమి వస్తువు చిన్మయుడు ప్రకాశము దృష్టాన్ని ఈ ప్రకాశానికి సుఖదులు ఏమైనా వస్తాయా సుఖదుఖములు ప్రకాశంలోనే ప్రకాశిస్తూ ఉంటాయి ప్రకాశం లేకపోతే సుఖదు తెలారి సూర్యుడు వస్తేనే సుఖము కానీ దుఃఖము కానీ కాబట్టి ప్రకాశంలో ప్రకాశించే సుఖ దుఃఖాలు ప్రకాశానికి వస్తాయా రావు ఎందుకని దాని శక్తి అటువంటిది వస్తుశక్తి అట్టిది శక్తి అంటే దాని స్వభావం స్వరూపం అట్టిది అది అసంగము కాబట్టి అది సుఖదుఖములను ప్రకాశింపజేస్తుందే తప్ప తాను ఆ సుఖదుఖములతో లేపాన్ని పొందదు అది వస్తుశక్తి మీ వస్తుశక్తిని పక్కన పెట్టండి మీరు వస్తుశక్తిని తీసుకురాకండి ఇక్కడికి నిరంతరము జీవుడితో దేవుడు కలిసి ఉన్నాడు కనుక ఆ సన్నిధానం మాత్రం చేతనే ఆ జీవుడికి ఉండే సంసారం దేవుడికి వచ్చేస్తుంది ఇది అభ్యుపదం ఏత మీరు ఆ విధంగా వాదించే పక్షంలో ఆ వాదన తప్పవుతుంది ఎందుకంటే ఆకాశీదా ఆకాశాదీనామపి దాహాది ప్రసంగ మంట ఉంటుంది ఆ మంట కాలుస్తుంది ఆ మంట చుట్టూ ఏముంది ఆకాశం ఉన్నది మంటతో కలిసే ఉన్నది మంట ఉన్నంతసేపు ఆకాశం కలిసే ఉంది ఆ మంట ఆరిపోయింది ఇంతవరకు ఆకాశం మంటతో కలిసే ఉంది కనుక ఆకాశము కూడా కాలుస్తుంది అంటావా నువ్వు ఎంతసేపు కలిసి ఉన్నా కాల్చేది మంటే తప్ప ఆకాశము కాల్చదు కదా ఎందుకని మంటతో పాటు ఇనప రాడ్డిని సన్నిధి పెట్టారనుకోండి ఆ ఇనప రాడ్డు కాలుస్తుంది కానీ మంటతో సన్నిధిలో ఉండే ఆకాశము కాల్చదు ఇందువల్ల అంటే వస్తుశక్తిని బట్టి ఇనపరాడ్డికి ఆ సంబంధం ఉంటుంది కనుక అది వేడి దానికి వస్తుంది ఆకాశము అసంగము దానికి ఉన్న శక్తి అతిథి అది అసంగంగా ఉండడం దాని యొక్క స్పెషల్ పవర్ అంచేత మీరు మంట ఈ ఒలింపిక్ మంట పెడతారు ఒలింపిక్ మంటలు అయితే గాంధీ గారి రాజ్ఘాట్ దగ్గర ఒక మంట ఒకటి ఉంటుంది కదా అది అలా మండుతూ ఉంటుంది ఇదో గ్యాస్లో ఏదో పెట్టి అలా మండిస్తూ ఉంటారు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఈ ఒలింపిక్ పేరు చెప్పి ఇంత మంటలు పెట్టి వీళ్ళు గ్యాస్ని పాడు చేస్తున్నారేమో అని అనిపిస్తుంది కానీ మనం ఏం చేస్తాం వాళ్ళు అలా మంట పెడుతూ కాబట్టి దాని చుట్టూ ఉండే ఆకాశం వేడెక్కుతుంది ఆకాశం వేడెక్కుతుందండి ఎక్కడైనా ఆకాశం వేడెక్కరు ఒకరోజు కాదు ఒక ఏడాది కాదు వంద ఏళ్ళు కూడా మీరు మంటపెట్టినా ఆకాశం వేడెక్కరు ఎందుకంటే ఆ వస్తువు యొక్క ధర్మ కాబట్టి ఆకాశం కూడా కాలుస్తుంది అని మీరు ఒప్పుకుంటే పరమేశ్వరుడికి సంసారం వస్తుంది అని మేము ఒప్పుకుంటాము అంటే అభిప్రాయం ఆకాశం కాల్చదు పరమేశ్వరుడికి సంసారం రాదు ఇలా ఒక కల్పవ కాలము కోట్ల సంవత్సరాలు నిప్పుతో కలిసి ఉన్నా కూడా ఆకాశము కావచ్చు అలాగే కోట్ల జన్మలు జీవుడితో కలిసి ఈశ్వరుడు ఉంటాడు కానీ ఈశ్వరుడికి సంసార భోగము ఉండదు సర్వగత అనేకాత్మవాదినీ సమౌకం చోద్య పరిహారం చోర్జము అంటే ప్రశ్న పరిహారము అంటే సమాధానం ప్రశ్న ఏమిటి ఎల్లప్పటికి ఎల్లవేళలా జీవుడితో కలిసి ఉండే దేవుడికి ఆ కలిసి ఉన్న కారణం చేత సంసారం కొద్దో వస్తుంది కదా ప్రశ్న పరిహారం ఏమిటి వస్తుశక్తిని బట్టి ఎంతకాలం కలిసి ఉన్నప్పటికీ జీవుని యొక్క సుఖ దుఃఖాలు రావు పరిహారం తార్కికులు తార్కికులు నైయాయికులు న్యాయము న్యాయశాస్త్రం ఒకటి ఉంది పూర్వము భారతదేశంలో ఈ ఫిలాసఫీస్ ఉండేవి ఈ ఫిలాసఫీస్ పోయి మతాలు కారణం ఏంటంటే ఆ గాఢశీలత తగ్గిపోయి మనుషులలో లోతుగా ఆలోచించేటువంటి శక్తి తగ్గిపోయి లూజ్ థింకింగ్ వచ్చినందువల్ల అలా అవుతూ ఉంటుంది ఇట్ హ్యాపెన్స్ రకాల ప్రభావం చేత అవుతుంది అప్పుడు ఫిలాసఫర్స్ ఉండేవారు ఎవరు ఉండేవారంటే నైయాయికులు న్యాయశాస్త్రం దానికి మూల పురుషుడు గౌతమ గౌతమ కాదు గౌతమ బుద్ధుడు వేడు గోతమ గౌతము నుంచి వచ్చినవాడు గౌతముడు గౌతమస్తే అపత్యం ఆ వంశంలో పూర్వం ఎవరో గౌతమ ఉండుంటాడు దాన్ని బట్టి గౌతమ బుద్ధుడు కదా ఇది గౌతముడు ఆయన సూత్రాలు రాశారు దానికి ప్రశస్త పాద ఆయన భాష్యం రాశారు ఎవరో వార్తకం రాశారు అది న్యాయశాస్త్రం ఆ పుస్తకాల్లో ప్రస్తుత ఉదయనాచార్యుడు గట్టివాడు చాలా గొప్ప న్యాయశాస్త్రవేత్త ఉదయనాచార్యుడు ఏవేవో గ్రంథాలు రాశాడు రఘునాథ శిరోమణి గదాధర భట్టాచార్య బచ్చాజీ వీళ్ళందరూ కూడా నవద్వీపానికి చెందిన న్యాయశాస్త్రవేత్తలు బెంగాల్ మమతా బెనర్జీ సంస్కారం ఆ లక్షణమే అవిలో కూడా మీకు కనపడుతుంది ఏమంటే ఊరికే అవచ్ఛేదం ఆ దూరి దుమ్ము అని వివేకానంద స్వామి అలా అన్నాడు ఏం విషయం ఏముండదు ఊరికే దుమ్మేదం అదే అల్లాడైరా వివేకానందులు కూడా బెంగాల్ కదా ఆయనకి బాగా తెలుస్తూ ఉంటుంది ఇది న్యాయశాస్త్రం వాళ్ళతో సిద్ధాంతం ఉంది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ సోదరుడు ఇంకొకళ్ళు ఉన్నారు వైశేషికులు పెద్ద తేడా ఏం లేదు వాళ్ళకి వీడువాడు ఒకటే కవలపిల్లలాగా ఉంటారు వైశేషికుల శాస్త్రం ఏమిటంటే కణాద మహర్షి సూత్ర రశ దానికి ఏదో భాష్యము వీళ్ళలో ఉన్నాయి ఆ గుర్తులేదు నాకు వీళ్ళిద్దరి సిద్ధాంతం ఏమిటంటే ఆత్మలు అనేకము ద్వైతులు ఆత్మలు అనేకము ఏమండి ఆత్మ సర్వవ్యాపకము విభు ఆత్మ సర్వవ్యాపకము అంటే ఏంటి నా ఆత్మ నా హృదయంలోనే కాకుండా మీ అందరి హృదయాల్లో కూడా ఉంటుంది అంతటా వ్యాపించి ఉంటుందంటే మీ అందరి హృదయాల్లో కూడా ఉంటుంది మీ ఆత్మ మీ హృదయంలోనే కాకుండా అందరి హృదయాల్లో లేదంటే నా హృదయంలో కూడా ఉంటుంది అంటే ఈ హృదయంలో నా ఆత్మ ఉంటుంది అన్ని ఇతర ఆత్మలన్నీ ఉంటాయి ఈశ్వరుడు ఉండడు ఈశ్వరుడు వైకుంఠంలోనూ కైలాసంలోనూ ఉంటాడనుకుంటా లేకపోతే ఆయన కూడా ఆత్మే కనుక ఆయన కూడా ఉన్నాడు మరి ఏదో ఉంది వాళ్ళ సిద్ధాంతం ఇలా పెట్టారు వాళ్ళు పెడితే దీనికి పూర్వపక్షం ఏంటో దర్శన ఏమయ్యా ఇక్కడ నా ఆత్మతో పాటుగా అందరి ఆత్మలో ఉంటే నా సుఖ నాకు మాత్రమే కాక వాళ్ళందరికీ కూడా రావద్దా తర్వాత నా ఆత్మ వాళ్ళందరి హృదయాల్లో ఉంటే వాళ్ళందరి సుఖ దుఃఖాలు మరి నాకు రావద్దా అలా రావట్లేదు కదా ఏం అని ప్రశ్న దానికి పరిహారం ఏమిటంటే చూడు ఆత్మకి ఒక వస్తుశక్తి కలదు కాబట్టి ఆత్మ ఏ హృదయంలో తన హృదయంలో ఉండే ధర్మాధర్మములకు చెందిన సుఖ దుఃఖాలని మాత్రమే అనుభవిస్తుంది కానీ ఇతర హృదయాలలో ఇతర ఆత్మల యొక్క ధర్మాధర్మములకు చెందిన సుఖదుఖాలని అనుభవించదు అర్థమైందండి కాబట్టి ఇక్కడున్న ఆత్మ ఈ ఆత్మ యొక్క సుఖ చెందిన సుఖ ఈ ఆత్మ యొక్క ధర్మ ఆత్మకర్త వాళ్ళకి ఆత్మకర్త భోక్త కాబట్టి ఈ ఆత్మ యొక్క కర్తృత్వాన్ని పురస్కరించుకుని వచ్చిన ధర్మాధర్మములకు చెందిన సుఖ దుఃఖములను మాత్రమే అనుభవిస్తుంది కానీ తనకు చందని ఇతర ఆత్మల యొక్క సుఖ దుఃఖాలను అనుభవించదు సన్నిధి ఉన్నప్పటికీ కూడా అని వాళ్ళు చెప్పారు అలా చెప్పుకున్నారు మరి వాళ్ళు అలా చెప్పినప్పుడు మరి వాళ్ళకి మాకు తయారై ఉంది వాళ్ళ సిద్ధ వాళ్ళు చెప్పిన ప్రిన్సిపలే మాకు పలుకొస్తున్నాయా కాబట్టి చోద్యము పరిహారము వాళ్ళకే మాకు సమానమే అర్థమైపోయింది కదండి కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మీరు అడగక్కర్లేదు ఎందుకంటే మీ దగ్గర ఎలా సెటిల్ చేసుకున్నారో మా దగ్గర కూడా అదేవిధంగా సెటిల్ అయిపోతుంది మీ దగ్గర ఇక్కడ మీ దగ్గర వీడే ఆత్మతో పాటుగా ఇంకా మిలియన్ ఆత్మలు ఉన్నాయి వీటి ఇవి చాలినట్టుగా ఈశ్వర ఇంకొకటి ఉంది మా దగ్గర అసలు ఎన్ని సమస్యలు లేనే లేవు మా దగ్గర వీడే ఆత్మ దేవుడి ఆత్మ రెండే ఆత్మలు ఇక్కడ ఈ సిద్ధాంతాల నుంచి ఇవి ఈ సిద్ధ ఇప్పుడు ఆధునిక కాలంలో వచ్చే మతాలు ఎక్కడి నుంచి వచ్చాయంటారు ఈ గుడ్డులాగా ఆత్మ ఉన్నది ఈ గుడ్డు ఆ పెద్ద గుడ్డు ఇదంతా ఈ న్యాయశాస్త్రం నుంచి రాలేదు ఇటు వచ్చే నయాయితుల ఆత్మకు షేప్ లేదన్నారు వీళ్ళు షేప్ పెట్టుకున్నారు ఆధునిక కాలంలో షేప్ మీద వ్యామోహం ఎక్కువ ముఖ్యంగా ఈ వ్యామోహం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫోటోగ్రఫీ కనిపెట్టినప్పటి నుంచి వచ్చింది అంతకుముందు అంత వ్యామోహం ఉండేది కాదు ఫోటోగ్రఫీ కనిపెట్టినప్పటి నుంచి కొడెక్కనేవాడు ఒక ఫోటో దాన్ని అమ్మడం ప్రారంభించిన తర్వాత ఇంకా తర్వాత డిజిటలైజ్ ఈ వ్యామోహం బాగా పెరిగిపోయింది పూర్వవాళ్ళు పాపం అంత వ్యామోహం ఎరగర్వాళ్ళు కనుక సో కాబట్టి ఇటువంటి ప్రశ్నలు ఈశ్వరుడు జీవుడు ఒకరితోటి ఉంటే సన్నిధి చేత జీవుడు సుఖదుఖాలు ఈశ్వరుడికి వచ్చేస్తాయని నువ్వు ప్రశ్న అడగడం దానికి మేము సమాధానం చెప్పడం ఇదంతా కూడా మీ కార్కికులు నైయాయికులు వైశేషికులు మా దగ్గర సమాధానాలు కుదురుతాయి మీరు చెప్పిన సమాధానాలే మాకు ఉపయోగిస్తాయి వస్తుశక్తిని చూసుకోవాలి వస్తువు అసంగమైతే సుఖదుఖ ప్రాప్తి ఉండదు ఇంకో ప్రశ్న ఎదపేకత్వాత్ బ్రహ్మణ ఆత్మాంతరాభావాత్ ఛ్యాతి పశ్చోగే బ్రహ్మణో భోగప్రసంగ ఇది ఇంకో పూర్వపక్షం ఈ పూర్వపక్షం అయిపోయింది అక్కడ ఇది మరొక పూర్వపక్షం ఈ పూర్వపక్షాన్ని ఇప్పుడు మొదలుపెట్టి పూర్వపక్షంలో ఆపడం ఎందుకు ఈ పూర్వపక్షాన్ని మళ్ళీ క్లాసుల్లో ఫినిష్ చేద్దాం హరి ఓం దత్సత్ శ్రీకృష్ణార్మ నమస్తు